చందం వెరుగక పద్యములెందుకు చేసిది వటన్సు ఎందరనినా నే సందేహింపక చేసితి ఇందుల తప్పుంటే మేరలు ఇవి దిగేరనుచూ నే చదివితే చెవి యొనుచూ అందముగా చిత్తమందిట్లు తలపోసు కదార్ధములను మీ ముందరబెట్టి ఇవి నే చదివితే చెవి యొనుచు